రథాదీనాం అభావ శ్రూయతే శృతిలో రథాహ నతత్ర రథ రథయోగా అంటే ఓ వాక్యం ఉంటుంది గృహదారణ్యోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణము అని ఒక పెద్ద బ్రాహ్మణం ఉంటుంది మన పుస్తకంలో రెండు పేజీల బ్రాహ్మణం నాకు బాగో గుర్తు కంప్యూటర్లో ఒక ఫైల్ పెడితే ఆ ఫైల్ చాలింది కాదు ఈ బ్రాహ్మణానికి దాన్ని రెండు ఫైల్స్ మూడు ఫైల్స్ చేసి ఒక బ్రాహ్మణం పెట్టాల్సి వచ్చింది అంత పొడుగాది బ్రాహ్మణం దాన్ని జ్యోతిర్బ్రాహ్మణము అని అంటారు రెండో అధ్యాయంలో ఉందని గుర్తురాదు టూ ఫోర్ అని గుర్తు అదేవాడు సో ఆ జ్యోతిర్ బ్రాహ్మణంలో ఈ స్వప్న విచారం ఉన్నది మిగతా విచారాలగే జాగ్రత్త స్వప్న సుశూప్తి జ్యోతిషి అంటే చైతన్య ప్రకాశం అంటే అవస్థాత్రయాల్ని ప్రకాశింపజేసే చైతన్యం అదే అదే టాపిక్ అక్కడ ఏమని చెప్పారంటే నతత్ర రథ రథయోగా వీడు స్వప్నంలో రథ ఎక్కి వెళ్ళిపోయాడు ఆ స్వప్నంలో రథం ఉందా రథం లేదు యోగం అంటే మార్గం పోనీ రథం నడిచే మార్గాలు ఉన్నాయా అవి లేవు గుర్రాలు ఉన్నాయా అవి లేవు ఏవీ లేవు అని శృతి చెప్పిన కాబట్టి మనకి శృతి యొక్క సపోర్టు కూడా స్వప్న దృశ్యములు అసత్యములు అని చెప్పడానికి మనకి సపోర్టింగ్గా వస్తుంది అక్కడ శృయతే శృతి చెప్తోంది పైగా న్యాయపూర్వకం అక్కడ శృతిలో కూడా ఒక యుక్తులని చెప్పారు శృతిలో కూడా యుక్తులు ఉంటాయి ఆ యుక్తుల్ని ముందు పెట్టుకుని శృతి చెప్పింది కాబట్టి మన అనుభవాలను బట్టి మన యుక్తుల్ని బట్టి శృతి చెప్పిన దాన్ని బట్టి శృతిలో ఉండే యుక్తుల్ని బట్టి కూడా మనకు ఒక విషయం నిర్ధారణ అయిపోతుంది అదేమిటంటే స్వప్నము సంస్కార విశిష్ట అంతఃకరణ జన్యము వైత్యం తేన వై ప్రాప్తం తేనా అంటే ఆ యుక్తి చేత ఆ న్యాయం చేత న్యాయపూర్వకంగా చెప్పారు కదా ఆ న్యాయాన్ని బట్టి ఆ యుక్తిని బట్టి మనకి తేలిపోయింది ఏమిటి స్వప్నే వైత్యం స్వప్నమునందు ఎన్ని దృశ్యాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్య ప్రకాశితం ఆహు స్వప్న దృశ్యములన్నీ మిథ్యాని శృతి చేత నిరూపించబడినది శృత్యా ప్రకాశితం అని ఆహు లేదల వివాంసులు జ్ఞాన జ్ఞాన మహాత్ములు చెప్తున్నారు కాబట్టి శృతి యొక్క బలం కూడా మన మనకి ఈ నిర్ణయానికి ఉన్నది అని మూడో శ్లోకం అది మూడో కారికతోటి స్వప్నం యొక్క విచారం పూర్తవుతుంది అక్కడి నుంచి జాగ్రత్తలోకి వస్తున్నాం స్వప్న విచారం తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే స్వప్నం నిత్యాన అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎవరిలో కొంతమంది విశ్వాస పరులు తప్ప ఏదో దేవుడు స్వప్నంలో కనబడ్డాడని అలాంటి విశ్వాసాలు ఉన్న వాళ్ళకు కొంత ఇబ్బంది కలగచ్చు ఎప్పుడు కూడా విశ్వాసం అనేది తత్వానికి ఆటంకంగా నిలిచి ఉంటుంది మీరు తత్వాన్ని తెలుసుకున్నామనేప్పటికీ విశ్వాసం వచ్చి అడ్డుపడుతుంది సో ఆ టక్కర్ ఎప్పుడు ఉందినే దాని నుంచి జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దాంట్లో ఏమైనా సందేహం లేదు కాబట్టి స్వప్నం తెల్లవారుజా స్వప్నం వచ్చింది కాబట్టి నాకు మంచి అని వీడు కురిసిపోతూ ఉంటాడు స్వప్నంలో పాము కనపడితే చెడ్డది అని ఎవరిలో చెప్పారు అది విన్నప్పటి నుంచి వీడికి స్వప్నంలో పాములే కనపడతాయి ఎందుకంటే సంస్కార విశిష్ట అంతఃకరణ ఉన్నది కదా అంతఃకరణల్లో భయం ఉంటుంది ఇన్సెక్యూరిటీ అంతఃకరణ ఉంటే దాని మీద లక్షణమేది కొంత టెన్షను భయం దానిలో సహజంగా ఉంటుంది అది కొంచెం పైపు వస్తుంది ఆ టైంలో వీడెవడో చెప్పిపోతాడు పాము స్వప్నంలో వస్తే చెడ్డది అని చెప్పిపోతాడు కొంతమంది ఉన్నారు ఇలాంటి సమాచారాన్ని ప్రచారం చేయటమే వాళ్ల పదవి మనిషికి ఉపయోగపడే సమాచారం ఏం చెప్పరు ఇలాంటితో చెప్తారు పెద్ద పెద్ద మఠాలు పెట్టుకుని ఇలాంటివి ప్రచారాలు చేస్తూ ఉంటారు యథార్థం అనేసి నోటోట వచ్చేసి ఏటో ఇటువంటి ఇటువంటి మనిషి అసలే బరువుతో నలుగుతూ ఉంటాడు వాడి బరువుకి మరికొంత బరువు అన్నింటిని పారేయడం స్వప్నంలో పాముని చూస్తే చేసలు స్వప్న మనస్సు స్థిరం లేదు ఏవో సంసారపు ఈతి బాధలతో సతమతం అవుతూ ఉంటాడు ఏవో కొడుకులు కోదాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు ఎవరు ఉంటారు ఎంత అల్లరికెరిగా ఉంటుంది ఏవో స్వప్నాలు వస్తూ ఉంటాయి ఈ డబ్బు ఎంత సంపాదించాలో తెలియదు ఎక్కడ జాగ్రత్త చేయాలో తెలియదు భవిష్యత్తు గురించి బెంగతో సతమతం అవుతూ ఉంటాడు ఏవో స్వప్నాలు వస్తూ ఉంటాయి దానికి ఆ బరువుతో వేగుతున్న వాడికి నాయనా వెరివాడా స్వప్నం నిత్యయ అది మిచ్చని తెలుసుకో దాన్ని ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకో కొంత ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోవాలి ఉపేక్ష చేయడం అలవాటు చేసుకోవాలి మిథ ఉందనుకోండి మిక్ష్యని వెళ్ళి మీరు కట్టిపట్టుకుని వెళ్ళి దాన్ని కొట్టేసి మొక్కలు వచ్చేసే ఎక్కర్లేదు ఉపేక్ష చేస్తే ఇప్పుడు రజ్జు సర్పం ఉంది ఏం చేయాలి దాన్ని ఏమీ చేయక్కర్లేదు అరే భయ్యి అక్కడ ఏమీ లేదురాపా చూడదోసుకో అయిపోయాయి పని అయిపోయాయి ఫ్రీ ఫ్రీడమ్ అయిపోతుంది ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంత తేలిక ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ రావాలంటే అది నిత్యనే అవగాహన ఉంటే వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది ఆ ఫ్రీడమ్ వీడికి రావడానికి ఏమీ అవకాశం లేకుండా ఇటువంటి ప్రచారం చేసి పెట్టేస్తే ఇంకా వీడికి సతమతం అవుతూ ఉంటాడు చాలా దురదృష్టం ఆ స్వప్నంలో పావే వస్తుంది వీడికి మొన్నడు ఇంకోటి ఏదో వస్తే ఖుషి అవుతూ ఉంటాడు ఎవ ఇలాగేసిన అవుతూ ఉంటాడు లేకపోతే దేవుడు కనపడ్డాను ఈ దేవుడు ఉన్నాడు చూసారా ఇంతమంది ఉంటే జగత్తులో ఇంతమంది జనం ఉంటే వీడుొక్కడికి వచ్చి స్వప్నలో కనపడి వీడిని హింస పెట్టి వీడిని ఎల్లించేస్తాను అండి దేవుడు అలాగా దేవుడు అలాగే రాగద్వేషపూర్వకంగా వ్యవహారం చేయడు అది మీరు అర్థం చేసుకోవాలి మీ మనస్సు మీ మీద అన్ని భయంకరమైన ట్రిప్పులను ప్లే చేసుకుపోతూ ఉందన్నమాట దేవుడు అలాంటి రాజద్వేషపూర్వకమైన వ్యవహారం ఎన్నడూ చేయ దేవుడికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాను పంచభూతాలు ఇలాంటివన్నీ నిర్మాణం చేసి కలస్థానం ఇంకా తర్వాత మన మన దంటాలు మనం పడ్డా సో ఈ స్వప్నంలో ఉన్నవన్నీ కూడా విత్తత్ములే అని శృతి కూడా స్పష్టంగా మనకి చెప్తోంది అభావ్చైవరథాదీనా స్వప్నదృశ్యాయపూర్వకం యుక్తిత సో స్వప్నదృశ్యములైన రథాదులు ఆ మంత్రం అలా ఉంది నా త్ర రథ రథయోగ అలా ఉంది మంత్రం అప్పట్లో రథం ఉండడం గొప్ప విశేషం మా చిన్నప్పుడు మా ఊళ్ళో మా వీధిలో ఒక యాభై కుటుంబాలుంటే ఒక ఆయనకి ప పెర్సనల్ గుర్రబ్బండి ఉండేది పెర్సనల్ గుర్రబ్బండి ఆ గుర్రం గుర్రబ్బండి దానికి గుర్రం ఆ బండిని తోలి ఆ గుర్రాన్ని పరిరక్షించే ఒక సేవకుడు దాని దాణ ఇదంతా ఉండేది దాన్ని కట్ ఒక చోటు ఇదంతా ఉండేది ఆయన ఏమో ఈ నరేంద్రపురంలో ఉండేవండి నేను అంబాజీపేటలో కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉండేవారు పొద్దున్నే ఆయన లేచి ఏదో పూర్వకాలం వాళ్ళు ఏదో పూజా అది చూసుకునేవారు అదైన తర్వాత నాలుగు మెతుకులు తిని కొద్ది విషయాన్ని తీసుకుని ఆ గుర్రబండి ఎక్కి ఆయన కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళేవారు ఆ కొబ్బరికాయ వ్యాపారం చేసుకుని మంచిగా వచ్చేవారు ఆయనకు ఒక్కరికే గుర్రంబండి ఉండేది పెద్ద స్టేటస్ సింబల్ మా కెనల్కైనా గుర్రబండి కావాలంటే ఆ గుర్రబండి ఎక్కడో చెరువు కొట్టుకుని ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి గెడ్డ మెట్టుకుని బతుకులాడాలి బేరవాడాలి రెండు వాళ్ళు చేయాలి అదృష్టం బాగుంటే వాడు వస్తాడు లేకపోతే నడిచిపోవాలి అదే ఆయన గుర్రబండి కట్టుకుని వెళ్ళిపోతూ సో ఆ విధంగా రథ రథ అంటే ఎలాగే అప్పట్లో రథం చాలా గొప్పది అందుకోసం రథ రథయోగా అలాగే సో రథాలు లేవేం లేవండి రథాదులు చెప్పారు తప్ప స్వప్నదృశ్యములైన రథాదులు అవి లేవు అభావ రథాదీనాం అభావ శుభయ్యత రథాదులు లేవు కూరు చూశారు తప్ప వీడి సంస్కారాన్ని కనబడ్డాయి తప్ప లేవు కనబడ్డమే తప్ప ఏది లేదండి కనబడ్డమే అంతే అంతా కనబడ్డామే అంతా కూడా కమాల్ మన్ మన్కమాల్ మంతి కమాల్ అని మనక కమాల్ మనస్సు చేసేటువంటి ప్లే తప్ప ఇంకేమీ లేదు అంతా మనస్సు యొక్క ప్లే సో ఇది న్యాయపూర్వకం యుక్తి తహ మనకి స్పష్టంగా యుక్తిలో యుక్తితో సహా శృతే చెప్తోంది నా త్రథాహ కాబట్టి నత్రరథాహ రథయోగా అనే బృహదారం మంత్రంలో శృతి స్వప్రదుష్యముల యొక్క అసత్యత్వాన్ని స్పష్టంగా చెప్పి ఉన్నది అంటే అర్థమేంటో తెలుసిన మీరు ఏది చూశారో అది లేదు ఎక్కడ చూశారో అక్కడ లేదు ఎప్పుడు చూశారో అప్పుడు లేదు మరి మీరు చూసిన దాని యథార్థత ఏముందండి లైఫ్ అంటే అలా ఉంటుంది లైఫ్ ఈజ్ వెరీ వెరీ పిక్ సో ఏది ఏది చూసారో అది లేదంటే ఎక్కడ చూసారో అది లేదు అక్కడ లేదు ఎప్పుడు చూసారో అప్పుడు లేదు ఇప్పుడు స్వప్న మీరు ఇది అధ్యాస పాఠం చెప్పాను అయితే నేను అక్కడ ఈ మూడింటికి ఇప్పుడు వీడు చూస్తాడు రజ్జు చూస్తాడు రజ్జు సర్పాన్ని చూసినప్పుడు సర్పదేశం కాదది సర్ప కాలం కాదు వీడి సర్ప వస్తువులు కాదు దే దేశం కానీ దేశంలో కాలం కానీ కాలంలో వస్తువు కానీ వస్తువుని చూస్తాడు మీరు అది వీడి స్వప్నం అంత మిథ్య చాలా విదూరంగా ఉంటుంది ఈ స్వప్న దృష్టాంతం స్వప్న దృష్టాంతాన్ని కనుక జాగ్రత్తగా అప్లై చేయడం ప్రారంభిస్తే కళ్ళు తిరిగిపోతాయి ఎందుకంటే జాగ్రత్తను మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా మనస్సు యొక్క విలాస తప్పేతున్నా ప్రాప్తం వై తథ్యం తదనువాదిన్యా శ్రుత్యా స్వప్ ఆహు ప్రకాశితం అని ఉంది కదా దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు కాబట్టి తేన వై ప్రాప్తం వై తథ్యం తేన వై ప్రాప్తం తేనావు చేత స్వప్న దృశ్యములన్నిటికీ కూడా అసత్యత్వము వచ్చేసింది అవి అసత్యములే హేతువులేమిటి అంటే అంతఃస్థానము ఇంతటి స్వప్నం అంత లోపల ఉన్నాయి సంవృతత్వము లోపల ఇరుకు ఇరుకుగా లోపల ఉంది ఆది శబ్దం చేత ఆదిశబ్దం చేత ఇంకా అనేకం ఉన్నాయి ఆ కాలము అదీర్ఘత్వాచ్య కాల గత్వాదేశాన్న పశ్యతి ఇలాంటి హేతువులన్నీ మీరు పోవేసుకునేవి మీరు పంపుభూషణకు వచ్చేయచ్చు ఏమిటంటే వైత్యం ప్రాప్తం అయితే మరి ఈ వైతధ్యాన్ని శృతి ఎందుకు చెప్పింది శృతి మనకి తెలియంది చెప్పాలి కానీ మనకి తెలిసింది ఎందుకు చెప్పి తెలియని ఏమైనా ఉంటే శృతి చెప్పాలి కానీ వేదం అంతే అంతే మనకి తెలియంది చెప్తేనే వేదం ప్రమాణం మనకి ఎలాగూ తెలిసి చెప్తే ప్రమాణం కాదు అంచేతనే ఈ వైతఫ్యము స్వప్న దృశ్యములైన రథ మొదలైన వాటి వైతఫ్యము ఇది అపూర్వంగా చెప్పట్లేదు ఒక కొత్త సత్యాన్ని చెప్పినట్టుగా చెప్పట్లేదు శృతి కాదు అనువాదిన్యా శృత్యా మన యొక్క అనుభవాలని తిరిగి చెప్తాం ట్రాన్స్లేటివ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ట్రాన్స్లేటింగ్ ట్రాన్స్లేట్ అంటే చెప్పిందాన్నే మళ్ళీ చెప్పడం పేరు ట్రాన్స్లేషన్ అంటారు సో అనువాదిని మనకు అనుభవంలో తెలుసుకోండి రథం చూసాం స్వప్నంలో ఆ రథం సత్యం కాదని తెలుస్తాం ఆ అనుభవాన్ని మనకి చూ మళ్ళీ చెప్పి ఏమయ్య నీ జీవితంలో ఈ స్వప్నానుభవం ఉందా ఉంది కదా స్వప్నంలో రథం చూసావా చూశాను రథం సత్యమా అదే కాదు ఓకే కాబట్టి నువ్వు స్వప్నంలో చూసిన రథము అసత్యం అని చెప్పింది శక్తి మన అనుభవాన్నే మళ్ళీ తిరిగి ఉపటించింది కొత్త విషయాన్ని నేను చెప్పలేదు అయితే మన అనుభవాన్నే తిరిగి ఎందుకు చెప్పాలి దానివల్ల ఉపయోగం ఏమిటి మనకి తెలుసున్నదే మళ్ళీ మనకి చెప్తే దానివల్ల ఉపయోగం అంటే అక్కడ తాత్పర్యం ఏంటంటే అది జ్యోతిర్బ్రాహ్మణం కదా అది అక్కడ స్వప్నే స్వయం జ్యోతిష్వ ప్రదా ప్రతిపాదన పరయా శృత్య ప్రకాశం ఇప్పుడు దీంట్లో ఆ స్వయం జ్యోతిష్వము మీకు స్వప్నాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన సత్యము బయటకు నిగ్గులుతుంది స్వప్నాన్ని పరిశీలిస్తే ఇప్పుడు దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఘటము ఘటహ అస్థి అన్నారు అనుకోండి ఘటహ అస్థి అంటే ఘటము యొక్క అస్తిత్వము ఘటం తెలిసినప్పుడే నిర్ధారితమవుతుంది ఘటజ్ఞానం లేకుండా ఘట అస్తిత్వం నిర్ధారణ చేస్తారా ఇప్పుడు ఘటమున్నది ఘటము తనంత తానుగా నేను ఉన్నాను నేను ఘటాన్ని నేను ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పిందని లేదు మరి ఘటము ఉన్నదని ఎవరు చెప్తున్నారు వీడు చెప్తున్నాడు ఒక చేతన వ్యక్తి చెప్తున్నాడు ఘటం చెప్పట్లేదు నేను ఘటాన్ని అని ఘటన చెప్పట్లేదు ఇది ఘటము చేతన వ్యక్తి చెప్తున్నాడు ఎప్పుడైనా చేతన వ్యక్తి లేకుండా చేతన వ్యక్తి దర్శించి చెప్పకుండా ఘటము ఘటము ఘటము అనే సంగతి నిర్ధారితం అవుతుందా చెప్పండి మీరు నాకు అవదు కాబట్టి ఘటహ అస్థి అంటే ఘటహ భాతి అన్నమాట ఘటము ఘటము భాతి ప్రకాశించుతున్నది భాతి అంటే ప్రకాశిస్తోంది ప్రకాశించడం అంటే తెలియడం అని అర్థం ఇది కాదు ఈ ప్రకాశం కాదు ఈ ప్రకాశం కూడా తెలుస్తోంది ఇది కూడా తెలుస్తోందా లేదా వెళుతున్న సో కాబట్టి ఘట అస్థితి అంటే ఘట భాతి ఘటము ప్రకాశిస్తుంది అయితే ఈ ప్రకాశము ఏది జ్యోతి అతి సోర్స్ ఏది జాగ్రత్త అవస్థను మీరు పరిశీలిస్తే అనేక ప్రకాశములు మనకి వస్తాయి చాలా సంకీర్ణంగా ఉందన్నారు భాష కాదు జాగ్రత్త అంటే ఇప్పుడు పెళ్లివారు ఇంటికి వెళ్ళారనుకోండి పెళ్లివారు పె పెళ్లివారింటికి పెళ్లి హడాల్లో మీరు వెళ్తే కుటుంబ యజమాని ఎవడా అని ఎలా తెలుస్తుంది ఏకంగా యజమానులు అయ్యి ఉండవచ్చు అని ఆ కాదగ్గ పాతికి మంది ఉంటారు కుటుంబ యజమాని ఎవడో తెలియదు మీ అందరూ మీరు తెలుసుకోలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెనక్కి వచ్చేసేయండి వచ్చేసి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వారం రోజులు పెళ్లి వాళ్ళు అందరూ సద్దుకుని బట్టలు పెట్టలు సర్దుకుని లేచక్క పోతారు పెళ్లికి వచ్చిన వాళ్ళు కూర్చోవరు కదా అని వెళ్ళిపోతారు ఐదు రోజులు పెళ్లిళ్ళు ఉండి వారంలో వదిలేప్పటికీ అందరూ ఎవరు వాళ్ళు సర్దుకుంటారు అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళండి విక్కు బిక్కు ఒక్కడో అక్కడ కూర్చుని ఉంటాడు అంగవస్త్రం మొదలనే చేస్తున్నాడు అప్పుడు తెలిసిపోతే ఈయనే గృహస్థుర భాగం తెలిసిపోతుంది ఆ విధంగా జాగ్రత్త అవస్థలో ఏది అంటే సూర్యుడున్నాడు వెలిగిపోతున్నాడు రాత్రి పడింది కదా పోని సూర్యుడు లేడు కదా అంటే చంద్రుడు ఉన్నాడు సూర్యుడు చంద్రుడు లేదంటే దీపాలలో అగ్నిహోత్రం ఇది అగ్ని ఎలక్ట్రిసిటీ అంటే అగ్ని ఉన్నది ఇవి కాక కన్ను ఉంది అధ్యాత్మంలోకి వస్తే బయట సూర్యుడు చంద్రుడు అగ్ని అధ్యాత్మంలోకి వస్తే కన్ను ఉంది కన్ను చూస్తుంది కదా కన్నును బట్టి తెలుస్తున్నాయి కదా మనస్సు ఈ మనస్సుని ప్రకాశింపజేసి దాన్ని నేనండ బుద్ధి ఒకటి ఉంది బుద్ధిని ప్రకాశింపజేసేది నేనంటో అహంకారం ఉన్నది ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి చాలా గడ్డీగా ఉన్నాయి అసలు జ్యోతిష్ ఏది ఆత్మ ఒకటి ఉంది ఆత్మ ఈ మనస్సుకి బుద్ధికి కూడా ప్రకాశాన్ని ఇష్టం ఆత్మ ఆత్మాస్తి ఇది వేదాంతం ఆత్మ చైతన్యము ఎరుక అది ఒకటి ఉంది అది మొత్తం మూడో ఐదు ఎనిమిదో తొమ్మిదో వచ్చింది ఈ ఎనిమిది తొమ్మిది జ్యోతులు ఎప్పుడైతే జాగ్రత్తలో ఉంటాయో వీటిల్లో అసలైన జ్యోతేది నకిలీ జ్యోతిది తెలియడం కష్టం తెలియడం కష్టం ఇప్పుడు మీరు బయటకు చూస్తే చంద్రుడు మెరిసిపోతూ ఉంటాడు ఆ మెరుపు చంద్రుడికి కాదు కాబట్టి అసలైన జ్యోతి ఏది సెల్ఫ్ లూమినస్ ఏది పరప్రకాశ్యములు తాము ప్రకాశిస్తున్నట్టు కనపడినా అవి యథార్థమైన జ్యోతులు కాబండి అవి ఆ జ్యోతిని అవి పట్టి అలా ప్రకాశిస్తున్నాయి తప్ప వాటికి యథార్థంగా స్వతంత్రంగా ప్రకాశించే శక్తి లేదు ఆ విషయం నిర్ధారణ కావాలి అది నిగ్గుతీరితే అసలైన జ్యోతి ఏదో మనకు బయటపడుతుంది అందుకోసం జాగ్రత్త అవస్థని మనం తీసుకోవద్దు జాగ్రత్త అవస్థని తర్వాత చూద్దాం స్వప్నంలోకి రండి స్వప్నంలోకి వస్తే సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు అగ్ని లేదు తీసుకురండి అవన్నీ కొట్టేయండి తేలికవుతుంది చూడండి కన్ను లేదు చెవి లేదు ఏ ఇంద్రియాలు లేవు తీసేయండి ఇంకేముంది మనస్సు అంతఃస్కరణ బుద్ధి మనస్సు అహంకారం అన్నీ కలిపి కట్టకట్టి ఒక్కటి చూసుకోండి అంతఃకరణ ఉంది ఆత్మచైతన్యం ఉంది అబ్బా తేలిక ఇప్పుడు అసలు జ్యోతి ఏదో బయటపడుతుంది బౌద్ధులు ఏమన్నారంటే అంతఃకరణము ఒక్కటే ఉంది అన్నారు వాళ్ళు ఆత్మచైతన్యాన్ని వాళ్ళు అంగీకరిస్తారు క్షణిక విజ్ఞానం వాళ్ళకి మరీ తేలిక పడిపోయింది వ్యవహారం మనకేమో ఇంకా ఆత్మచైతన్యము అంతఃకరణం రెండు ఉన్నాయి ఈ రెండింట్లో జ్యోతి ఏదని మళ్ళీ మనకి కొంత తీర్చులాట తప్పదు కృష్ణోపనిషత్తులో ఉండి ఇదంతా చెప్పాను నా అయితే ఎప్పటికప్పుడు పరగడుపు అనేది తాగుతారు సో కాబట్టి వాళ్ళకి వాళ్ళకి సెటిల్ అయిపోయిందంటే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏమన్నారంటే మని హి ఈశ్వర్ మని హి దేవత మనహి సబ్చనో పాట పాడేసి కూర్చున్నారంటే వాళ్ళకి ఆఫ్ బ్లీప్ దట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ ది జ్యోతి అని వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు కానీ వేదాంతులు ఏమన్నా అంటే అదే అలా కాదు మనస్సు ఆత్మ ఈ రెండింటిలో మనస్సు చంద్రుడు వంటిది ఆత్మసూర్యుడు ఎప్పుడు కూడా దృష్టాంతం అలాగే ఉంటుంది మనస్సుకి చంద్రుడు అధిష్టాన దేవత చంద్రమామే మనస్సు శ్రుత మనం హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి ఎంతో దేవాలయాల్లో వల్లిస్తాడు చంద్రుడు అంటే మనస్సుకి సంబంధం చంద్రుడు ప్రకాశిస్తాడు మనస్సు కూడా తెలుసుకుంటూ ఉంటుంది తెలుస్తూ ఉంటాయి అన్నీ మనస్సు ద్వారా కానీ చంద్రుడి ప్రకాశం స్వయం ప్రకాశం కాదు సూర్యుడి ప్రకాశం చంద్రుడి మీద పడి చంద్రుడిదిలా అనిపిస్తుంది అదేవిధంగా ఆ ఎరుక ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశం నందు మనస్సు ప్రకాశిస్తూ ఉంటుంది అని నిర్ధారణ చేస్తారు చేస్తే ఇప్పుడు ఏమైంది అక్కడికి ఏది ఇప్పుడు ఆత్మా జ్యోతి ఆత్మ ప్రకాశిస్తోంది మనస్సు ఆత్మని బట్టి ప్రకాశిస్తోంది మరి ఆత్మ ఆత్మస్వయంగా ప్రకాశిస్తోంది స్వయం జ్యోతి ఆత్మ ఇది పెద్ద నిర్ణయం ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు జాగ్రత్త అప్లై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంక జాగ్రత్త అవస్థలో ఆత్మ తప్పింక ప్రకాశించేది ఏమీ లేదు మిగతావన్నీ ఆత్మ యొక్క ప్రకాశంలో ప్రకాశిస్తున్నారు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ముందు ఆత్మచైతన్యం ప్రకాశిస్తే ఆ ప్రకాశంలో ప్రకాశిస్తున్నాడా స్వయంగా ప్రకాశిస్తున్నాడా ఆత్మచైతన్య ప్రకాశంలోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు అంతే అగ్ని అంతే మనస్సు అంతే ఇంద్రియాలంతే ఆధ్యాత్మికం కానీ బాహ్యం కానీ ఏ జ్యోతి అయినా కూడా స్వయం జ్యోతి కాదు అవన్నీ పరప్రకాశ్యములైన జ్యోతుడే కేవలము ఆత్మచైతన్యం మాత్రమే స్వయం జ్యోతి ఆత్మజ్యోతి జ్యోతిషాం జ్యోతి అని నిరూపణ చేస్తారు ఇది స్వయం జ్యోతిష్వాన్ని ప్రతిపాదించే శృతి ఆ శృతి స్వప్నావస్థని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుని చెప్పినది దీన్ని బట్టి ఏమవుతుందో తెలుసు అండి ఇప్పుడు కౌలు అందరూ కూడా దీన్ని గుర్తించారు ఒక ఆయన ఉన్నారు పెద్ద ఈ యంగ్ మ్యాన్న పరిచయం చేస్తారు ఈయన నా తండ్రి అని పరిచయం చేస్తాడు అక్కడ ఈ యంగ్ మ్యాన్కి తెలుసు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు యూనివర్సిటీలోనో ఆఫీసులోనో అందరూ యంగ్ మ్యాన్ యొక్క ఫాలోయర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ పెద్ద ఆయన తీసుకెళ్ళి మై ఫాదర్ అని పరిచయం చేస్తారు పరిచయం చేస్తే వాళ్ళందరూ కూడా దండం పెడతారు అయ్యా మీరు వారి మిత్రుల మా బాస ఆయన ఆయన తండ్రి మీరు అని దండం పెడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి ఈ ఆఫీసర్ తండ్రి అయినా లేకపోతే ఆ తండ్రికి తండ్రి వీడా మీరు చెప్పండి నాకు ఏమర్థమైంది మీకు నా ప్రశ్న అర్థమైందా కాబట్టి ఆయన్ని తండ్రించేసింది ఎవడు వీడు కాబట్టి ఇప్పుడు అసలైన తండ్రి ఎవడు ఆ తండ్రి అని వీడ ఓకే ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉన్నాడు దేవాలయంలో దేవుడిని దేవుడు చేసింది ఎవరు భక్తులా లేకపోతే దేవుడు స్వతంత్రంగా దేవుడై కూర్చున్నాడా భక్తు నాకు పాట మేము పాట పాడుతూ ఉండేవాళ్ళం ఆ పాట ఏంటంటే సాగర్ సునా హిందీ పాట సాగర్ సునా సాగర్ సునా సాగర్ సునా మచిలీ బినా అర్థమైందండి సముద్రం గురించి విన్నారా ఎప్పుడైనా చేపలు లేని సముద్రం ఎప్పుడైనా విన్నారా మీరు ఈశ్వరు సునా ఈశ్వరు సునా ఈశ్వరు సునా భర్త బిన భక్తులు లేని ఈశ్వరుడు ఎక్కడైనా ఉన్నాడు ఓకే ఇంకా ఈ పాట కంటిన్యూ అయ్యేది భారత్ సునా భారత్ సునా అలా అలా పడాలి దాన్ని అలాగే పడాలి నేను ఇంకా తివును అది నాకు చేత కాదు భారత్ సునా హిందూ వినా అలా హిందూ సునా హిందూ సునా హిందూ సునా దీత సో ఆ దేవుడు భక్తులు లేని దేవుడు ఉంటాడండి భక్తులు దేవుడి నుంచి ఇప్పుడు ఒక శిల ఉంటుంది ఒక శిలా శిల ఆ శివకి ఒక ప్రతిమ రూపాన్నిచ్చి ఆ ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని దేవుణ్ణి చేసి కూర్చోబెట్టి దానికి అర్చనలు చేసి దాన్ని దేవుడు దేవుడు దేవుడు దేవుడిగా నిలబెట్టింది ఎవడండి భక్తుడు వాడు దేవుడైతే వీడు భక్తుడైతే ఈ భక్తుడు దేవుడికి దేవుడు యు ఆర్ దట్ మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి నేను భక్తుడిని అనుకుంటున్నారా నేను భక్తుడు కాదు మీరు దేవుడికి దేవుడు ఈ జగత్తులో నేను పుట్టాననుకుంటున్నారా లేదు ఈ జగత్తు మీ నుండి పుట్టింది ఈ జగత్తు నన్ను ప్రకాశింపజేసుకోమని మీరు అనుకుంటే తప్పు ఈ జగత్తుని మీరు ప్రకాశింపజేస్తున్నారు దేహం నేను అనుకోవడం చేత ఇన్ని ప్రారంభాలు వచ్చాయి ఇన్ని కష్టాలు వచ్చాయి మీరు దేహం కాదు దేన్ని ప్రకాశింపజేసేది మీరు సపోజ్ యూ అండర్స్టాండ్ దేహాన్ని ప్రకాశింపజేసే ఎరుక చైతన్యం మీరు ఇప్పుడు చెప్పండి సూర్యన్ని ప్రకాశింపజేసే చైతన్యం ఎవరు మీరు సకల మొత్తం రెలిజియన్ అంతని ప్రకాశింపజేసే చైతన్య ఎవరు మీరు తీర్థయాత్రా స్థలాలకి పవిత్రతని ఆపాదించి ఆపాదించినది ఎవరు మీరు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ మనిషి ఏమనుకుంటాడు నేను అయోగ్యున్ని అభాగ్యుని అనుకుంటాను నువ్వు అయోగ్యుడు అభాగ్యుడువు కాదు అయోగ్యత్వాన్ని అభాగ్యత్వాన్ని ప్రకాశింపజేసే ఎదుక నువ్వు ఈ అయోగ్యత్వము అభాగ్యత్వము మా యొక్క కల్పన ఆ కల్పన తనంత తాను ప్రకాశించదు ఆ కల్పనని కూడా నువ్వు పని కట్టుకుని ప్రకాశింపజేయాలి ఇప్పుడు తాడును చూసి పాము అనుకుని భయపడుతున్నాడు ఆ పామును సృష్టించింది ఎవరు ఆ పాము వల్ల పడే భయాన్ని క్రియేట్ చేసింది ఎవడు దాన్ని పోగొట్టాల్సింది ఎవడు అన్నీ నువ్వే కాబట్టి సంసార బంధాన్ని మనంతట మనం క్రియేట్ చేసుకుని మీరు పెళ్ళేటండి తర్వాత డివోర్స్ ఇచ్చుకున్నాడండి దానికోసం పడదాది పాటలో నీ పడ్డానండి పడాలా అక్కర్లేదా పడాలి ఎందుకంటే నిన్ను పెళ్ళాడు పని ఎవరు చెప్పాడు అసలు ముందు దేవుడు వచ్చి చెప్పాడా వీడందరూ వీడే వెళ్ళి దిగాడు కదా గోతులో మరి ఈ గోతులో దిగినవాడు పైకి రా బస్ పెళ్ళి కాబట్టి మరొకటి సో మొత్తం సంసారాన్ని అంతా కూడా మనమే క్రియేట్ చేస్తాం మనం ఆ సత్యాన్ని గుర్తించగలిగితే ఈ సృష్టిలో ఒకే జ్యోతి ఉన్నది దట్ ఈస్ ది ఆత్మ జ్యోతి దర్స్ నో అదర్ జ్యోతి చూడండి వేదాంతం అంటే అది మీకంటే భిన్నంగా ఉంది ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్న దేవుడు ఉన్నాడు వాడిని ఆరాధించు అని అలాంటి దేవుణ్ణి సమర్పించేది వేదాంతం కాదు వేదాంత ఆఫర్స్ యూ ఏ లివింగ్ గాడ్ నాట్ సమ్ గాడ్ అవే ఫ్రమ్ యూ or not some god who is sitting in the shrine. It provides you a living god, provides you with a living god. That is the Atma. Atma is the god. Atma is the swajan jyoti. And in the avishayani pratipadmi ke sviputi, he is swatma dhrishthantani akkara avishanaga chepi. Akkara, adhrishthantala, swatma dhrishthantani chepi, dhyanibati jagarata mithyani adhikad akkara prakarna. ఇక్కడ ప్రకరణం ఏమిటంటే ఆత్మాస్వయం జ్యోతి అనే ప్రకరణం ఆ ప్రకరణంలో స్వప్న దృష్టాంతాన్ని ప్రస్తావించాడు ఇప్పుడు ఈ తీరున ప్రస్తావించాడు కాబట్టి మనస్సు యొక్క సంస్కారం తప్ప స్వప్నం అనేది ఏదీ లేదు అక్కడికి స్వప్న నిరూపణ అయిపోయింది మంచి ప్రోగ్రెస్ చేసాం మనం తర్వాత శ్లోకం అంతఃస్థానాత్తుభేదానం స్మృతం యథా తమృత భిదే ఈ శ్లోకాన్వయం కష్టం ఎందుకంటే మీకు శ్లోకంలో పదాలని పోగేసి పెడితే అది వాక్యాలు కంప్లీట్ కావు డిఫికల్ట్ అన్వయం అన్వయం అంటే సింటాక్స్ యథాతత్ర అనే ఒక వాక్యం కింద తీసుకోండి ఓకే తీసుకుని దాన్ని జాగరితే స్మృతం రాయండి ఒకసారి యు రైట్ యథాతత్ర స్మృత అదొక వాక్యం ఎక్క తాగరి స్మృత తస్మాత్ అంతకు ముందు శ్లోకం నుంచి ఓ పదాన్ని ఇక్కడికి తీసుకొస్తాం ఆ పదం ఏమిటంటే వైతస్థ్యం ఎందుకంటే అసలు మొత్తం ప్రకరణం అంతా వైతధ్యం కదాతో బ్రహ్మ జిజ్ఞాసా అని కూడా బ్రహ్మనే పదం అన్ని చోట్లకి వెళుతుంది అలాగే వైతథ్యం సర్వభావాన మనం మొదలుపెట్టాం ఇంతకు ముందు శ్లోకంలో కూడా వైతథ్యం తేన వైప్రాప్తం అనే వైత్యమే టాపిక్ డెట్ ఇక్కడ కూడా వైతధ్యం అనే పదం వస్తుంది లేకున్నా తెచ్చిపెట్టుకుంటాం అధ్యాహారం చేస్తాం సెకండ్ సెంటెన్స్ తస్మాత్ వైత్యం ఇప్పుడు దీనికి హేతు భేదాత్ మూడో వాక్యం భేదా థర్డ్ సెంటెన్స్ ఫోర్త్ సెంటెన్స్ స్వప్ సంవృతత్వేన భిద్యతే ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని నేను చెప్పిన నాలుగు వాక్యాల్ని సరి చూసుకోండి అన్నీ వచ్చేసా ఇంకేం మిగిలిపోకుండా అన్ని పదాలు వచ్చేసాను ఉంటే తూ మిగిలిందండి ఐ కవర్డ్ ఎవరిథింగ్ ఏమండి సరిపడిందా చూడండి ఇప్పుడు ఆలోచించండి ఆ అన్వయం కష్టమా కదా కష్ట ద్లిష్టాన్వయం ద్లిష్టాన్వయం భాగవత శ్లోకం వాళ్ళ ఎనీవే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ అంతఃస్థానాత్వ భేదానం హేతు దాని గురించి చెప్పాను పెట్టకూడదు ఎందుకంటే స్వప్నే సంవృతత్వ భిద్యతే అది వేరే వాక్యం యథాత్ర అంటే దాని ఎందు దాని ఎందు అంటే దేనియందు స్వప్నే ఇంతవరకు చర్చ చేసింది స్వప్నమే కదా యథాతత్ర అక్కడ అల్లాగే ఎక్కడ జాగరితే త్ర జాగరితే స్మృతం అనే మాట కూడా అక్కడే పెట్టండి పెట్టారా మీరు యథాతత్ర తా జాగరితే స్మృతం మహాత్ములు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే జాగ్రత్త అవస్థయందు పరిస్థితి ఏమిటి అంటే స్వప్నావస్థయందు పరిస్థితి ఎట్టిదో యథాతత్ర స్మృతం స్వప్నావస్థయందు ఎటులను జాగ్రత్త అవస్థ ఎందు అటులానే అని మహాత్ములు చెప్తున్నారు అబ్బో చాలా పెద్ద ప్రణాళిక ఇప్పుడు హేతువు ఒకటి ఇక్కడ ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఇంతకు ముందు దాకా చెప్పినటువంటి మూడు శ్లోకాలది వ్యాప్తి జ్ఞానం ఇంతకుముందు ఒకసారి మీకు మనం చేశాను అక్కడ వ్యాప్తి జ్ఞానం నిర్ధారణ అవుతుంది ఏమిటి వ్యాప్తి జ్ఞానం చూడండి స్వప్నాన్ని గురించి మీరు ఆలోచించండి ఇప్పుడు వ్యాప్తి జ్ఞానాన్ని నేను ప్రవేశపెట్టి మీకు వాక్యం చెప్తా దాన్ని బట్టి మీకు ఆ వ్యాప్తి జ్ఞానం ఏమిటో తెలుస్తుంది జాగ్రత్ జాగ్రత్ ప్రపంచ మిథ్యా ఓకే జస్ట్ ఈ లిసెంట్ జాగ్రత్ ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న దృశ్యవత్ ఎవండి ఇప్పుడు సినిమా చూసారు మీరు సినిమా చూసినప్పుడు మీరు దృక్ కూర్చులో కూర్చుని చూసి మీరు దృక్ తెర మీద కనపడ్డది దృశ్యము 2 గంటల సినిమా ఉంటే ఈ రెండు గంటలు దృక్కు దృశ్యం ఉన్నారు దృక్కు దృశ్యం లేని ఏది లేదు కదండి ఈ రెండు గంటల వ్యాపారంలో దృక్కు దృశ్యము కలిసి ఉన్నారు ఈ రెండు గంటల వ్యాపారంలో ఈ కలిసి ఉన్న దృక్దృశ్యాలలో ఏది సత్యము ఏది మిథ్య దృశ్యం మిథ్య దృక్ చైతన్యం మాత్రం సత్య అంతే కదండి మీరు జాగ్రత్త ప్రణాళిక యొక్క వివేకాన్ని బట్టి మీరు స్వప్న ప్రణాళిక యొక్క వివేకాన్ని జాగ్రత్త ప్రణాళికగా అప్లై చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు సినిమా మిథ్య సినిమా మిథ్యని మీకు ఎలా తెలిసింది సినిమా అసత్యం అని ఎలా తెలిసింది ఇప్పుడు నిజ జీవితంలో ఏదైనా ఒక ఘటన జరిగితే మనం ఏం చేస్తాం గోవులన్నీ జంతువులు వేస్తాం భూమి ఆకాశాలు ఏకమైపోయినంత హడాది చేస్తారు అదే ఘటన సినిమాలో జరిగితే చక్కగా మాట్లాడకుండా కూర్చుని ఎంజాయ్ చేస్తారు వాట్ ఈస్ ది డిఫరెన్స్ ది డిఫరెన్స్ ఈస్ సినిమా సినిమా దృశ్యమే ఈ ఈ నిత్య జీవితంలో జరిగేది కూడా దృశ్యమే ఇది దృశ్యమే అదే దృశ్యమే సినిమాలో దృశ్యం చూసి ఎంజాయ్ చేస్తున్నారు నిజ జీవితంలో జరిగే దృశ్యాన్ని చూసి దుఃఖిస్తున్నారు బు బద్ధులు అవుతున్నారు బంధింపబడుతున్నారు సినిమాలో అదే దృశ్యం చూస్తే బంధం లేదు ఎందువల్ల అదీ దృశ్యమే ఇది దృశ్యమే ఎందువల్లంటే సినిమాలో దృశ్యాన్ని చూసేప్పుడు వివేక ప్రణాళీ కరెక్ట్గా ఉంది ఏమిటా వివేక ప్రణాళి ఎన్ని దృశ్యాలను అయితే మనం చూస్తున్నామో అన్ని దృశ్యాలు దృశ్యాలే కానీ ఉన్నవి కాదు కనబడేవే దృశ్యం అంటే కనబడేవి కనబడేదే కానీ ఉన్నది కాదు ఆ సంగతి మీకు అంత స్పష్టంగా ఎందుకు తెలుస్తుంది తెలుసిన ఇదిగో ఉన్నది నేను నేను ఉన్నాను ఈ నేను ఉన్నాను అనే స్పష్టంగా తెలుస్తూ ఉండబట్టి ఇది గ్రౌండ్ ఈ గ్రౌండ్ని విధులుపెట్టి మీరు సినిమా చూడటం లేదు ఈ గ్రౌండ్ మీద నిలబడి ఆ గ్రౌండ్లో ఫిక్స్ అయ్యి సినిమాను చూస్తున్నారు ఎప్పుడైతే గ్రౌండ్లో ఫిక్స్ అయ్యి సినిమాను చూస్తున్నారో దిస్ గ్రౌండ్ ఇస్ రియల్ అని మీకు తెలుసు తెలియకనే మీకు తెలుసు దిస్ ఈస్ ది రియల్ గ్రౌండ్ ఎప్పుడైతే రియాలిటీ తోటి ఆ కనెక్షన్ స్పష్టంగా దృఢంగా ఉందో అప్పుడు దృశ్యము మిత్యా అని స్పష్టంగా తెలిసిపోతుంది జాగ్రత్త జగత్ ప్రపంచంలోకి వస్తే మీరు ఏం చేశారు దేహం ఉన్నది దేహము దృశ్యమా దృక దృశ్యం కానీ దృశ్యము ఇప్పుడు మీరు సినిమా తెర మీద ఉన్న ఒక దానితో తాదాత్మ్యాన్ని చెందనుకోండి సినిమా తెర మీదే ఎవడో ఒకడు ఉన్నాడు దాంతో తాదాత్మ్యాన్ని చెందితే మీకు సినిమా నిశ్చయం తెలుస్తుందా తెలియదు అలాంటి దృష్టాంతమేమి ఉండదు ఊరికే నేను మాటవర్షకు అంటున్నాను సినిమా తెర మీద ఎన్నుంటే అన్నింటికి దేంతో తాదాత్మ్యాన్ని చెందలేదు కనుక నా గ్రౌండ్ నేను నిలబెట్టుకున్నాను కనుక అది దృశ్యము మిథ్యాని తెలిసింది కానీ జాగ్రత్త అవస్థలో వచ్చిన ప్రారంభం ఏంటంటే దృశ్యంలో ఒక అంశంతో వీటి తాదాత్మ్యాన్ని చెంది కూర్చుంటారు దృశ్యంలో ఒక అంశం దేహం ఇది కూడా దృశ్యమే టేబుల్ ఎలా అయితే దృశ్యమో దేహం కూడా అలాగే దృశ్యమే ఎప్పుడైతే దృశ్యంలో ఒక అంశము దేహంతో వీడు మమేకమవుతాడో ఆ క్షణంలోనే ఎదురుకుండా కనపడే టేబుల్ దృశ్యము కాబట్టి మిథ్యా అని తెలుసుకునేటువంటి వివేక ప్రణాళిక వీడికి మిస్ అయిపోతుంది లూజ్ చేసేది అని దేనికో దృశ్య జగత్తు సత్యం అనేది భ్రమలో జీవిస్తూ ఉంటాడు దృశ్యం అన్నడూ సత్యం కాదు ఆ దృశ్యము ఏ వెలుతురులో కనపడిందో ఆ వెలుతురే సత్యం ఆ జ్యోతియే సత్యం అది ఏ ఆత్మజ్యోతి అదే సత్యం దృశ్యం సత్యం కాదు దృశ్యం ఎందువల్ల సత్యం కాదు దృశ్యం కాబట్టి సత్యం కాదు నటిజీ హేతు ద్రోణిడని ఫర్దర్ దృశ్య ఫర్దర్ హేతు దృశ్యం దృశ్యం కాబట్టే సత్యం కాదు ద్రష్ దృక్కే సత్యం ఆ దృశ్యము కనబడిన వెలుతురే సత్యం తప్ప దృశ్యం సత్యంగా కాబట్టి ఇప్పుడు చెప్పచ్చు ప్రపంచ మిథ్యా దృశ్యవాత్ స్వప్న దృశ్యవత్ రాసుకోండి ప్రపంచో మిథ్యా దృశ్యవాత్ స్వప్న దృశ్యవత్ ఇప్పుడు ఈ దృశ్యానికి దృక్కి ఉండే మౌలికమైన భేదాలని మనం గుర్తించాలి ఇప్పుడు నేను సినిమా చూసుకున్నాను నేను దృక్ దృశ్యం సినిమా ఈ దృక్ దృశ్యములలో మార్పు వచ్చేది ఏది మార్పు రాకుండా ఉన్నది ఏది అంటే నేను మార్పు లేకుండా ఉంటాను ఆ సినిమా తెర మీద ఉండే దృశ్యములన్నీ కూడా మారిపోతూ ఉంటాయి నెంబర్ వన్ ఏమండి తర్వాత సినిమా తెర మీద ఏదైతే కనపడుతుందో అది దృక్కు దృక్కు యొక్క సంస్కారాలను బట్టి కనపడుతుంది తప్పిస్తే అది రిలిటివ్వే కానీ అది అబ్సల్యూట్ కాదు అది స్వతంత్రం కాదు రిలేటివ్ సాపేక్షమే తప్ప నిరపేక్షం కాదు ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తాను అంటే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఒక జన్మాస్టర్స్ స్టోరీ చెప్పాను నేను అడవిలో చుట్టుపక్కల ఎక్కడా మానవ మాత్రుడు లేని చోట చెట్టు విరిగితే శబ్దం ఉంటుందా ఉండదు అని సమాధానం ఉండదు అని ఎందుకంటే శబ్దము అక్కడ పుట్టింది శబ్దం కాదు మీరు విన్నది శబ్దం వినేవాడు లేందే శబ్దం లేదండి సూచీవాడు లేదే దృశ్యం లేదండి వినివాడు ఉంటేనే శబ్దం ఉంటుంది సూచీవాడు ఉంటేనే దృశ్యం ఉంటుంది కావండి కాబట్టి ఇప్పుడు దృశ్యానికి దృక్కుకి ఒక మౌలికమైన భేదాన్ని మనం గుర్తుపట్టాలి అదేంటంటే దృశ్యము స్వతంత్రంగా మన లేదు దృక్కు చూసినప్పుడు మాత్రమే దృశ్యము ఉన్నట్టుగా కనపడుతుంది తప్ప స్వతంత్రము కాదు కాబట్టి దృశ్యము దృక్ సాపేక్షము కానీ దృక్ దృశ్య నిరపేక్షము సరిపడిందా కాబట్టి దీనే ఇంగ్లీష్ లో చెప్పాలంటే దృశ్యం ఈజ్ రిలేటివ్ టు దృక్స్ దృక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దృశ్యం ఇంత మౌలికమైన భేదం ఉన్నది కాబట్టి జాగ్రత్త ప్రపంచము మిథ్య జాగ్ర ప్రపంచము ఏది జాగ్రత్త ప్రపంచాన్ని దర్శించే దృక్స్వరూపుడున్నాడే వాడే శిఖ్యం జాగ్రత్త ప్రపంచం మిథ్య సో ఎందుకు మిక్ష అంటే దృశ్యం కాబట్టి మిక్ష ఇది కంటిపె చేద్దాం ఓం పౌర్ణమ్యేష్యే శాంతిశాశ్రాంతి హరి ఓం శ్రీ ఋషో నమీ తత్స